ీప ప్రకరణము ఐదవ శ్లోకం చూడండి అవతారిక నను కర్మ నైవ్ధి మాస్టి జనకాదయ స్మృతే మోక్షస్ కర్మ సాధన అవగమాత్ అనైన విచార జనత జ్ఞాన ఆహ శిష్యుడు శంకిస్తున్నాడు స్వామిజీ శ్రీ గీతాచార్యులు కర్మచేతనే మోక్షం ప్రాప్తం అవుతుంది జనకాదులు కూడా కర్మచేత ముక్తులైనారు అని అంటూ చెప్పారు కాబట్టి మీరు విచారం చేత జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని అంటూ మీరు చెప్తున్నారు మరి గీతా వచనానికి మీ వచనానికి విరోధం ఏర్పడుతుంది కదా అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు సమాధానం చెప్తూ ఉన్నాడు శ్లోకము ఐదు అవిచారకృతో బంధో విచారేణ నివర్త జీవ పరాత్మనవ్ విచారేత్ అవిచారృత బంధ విచారం చేయకపోట వలన బంధము కలిగినది విచారేణ అంటే ఆత్మవిచారం చేత అది నివర్తింపబడుచున్నది తస్మాత్ అందువలన జీవ పరాత్మనవు జీవాత్మ పరమాత్మలను సర్వదేవు ఎల్లప్పుడు విచారయేత్ విచారించవలను ప్రత్యేక భిన్న పరబ్రహ్మం యొక్క విచారం చెయ్యనందు బంధము ప్రాప్తమైనది మరి ఏ విచారము చెయ్యనందు వలన బంధం ప్రాప్తమైందో ఆత్మ విచారణ చేసినట్లయితే ఆ బంధము నివర్తించును కావున జీవాత్మ పరమాత్మలను సర్వదా విచారించవలయను అని శ్లోకార్థము టీకా విచార ప్రాగభావ ఉపలక్షిత అజ్ఞానకృత్య బంధస్ నా విచారజన్య జ్ఞానాద అన్యత నివృత్తి ఉపపద్యతే విచారము చేయుటకు పూర్వము విచారం యొక్క అభావముంటుంది ఏ విధంగా ఘట ఉత్పత్తి కంటే పూర్వము ఘటమిది అభావముంటుంది అప్పుడు ఉత్పత్తి కంటే పూర్వమున్నటువంటి అభావానికి ప్రాగభావం అని అంటారు అట్లా విచారము చెయుటకు పూర్వకాలంలో విచారం యొక్క మరి ఎంత వరకు విచారం అంటే ఎంతవరకు విచారము చెయ్యడో అంతవరకు అజ్ఞానము ఉంటుంది అంటే విచారము చేయనంత వరకు అజ్ఞానము సుస్థిరంగా ఉంటుంది అందుకే అజ్ఞానానికి ఏమన్నాడు విచార ప్రాగభావ ఉపలక్షితం అన్నాడు అంటే విచారం చేస్తే అజ్ఞానం ఉండదు తత్కార్యమైనటువంటి బంధం కూడా ఉండదు కాబట్టి విచారం యొక్క ప్రాగభావము చేత ఉపలక్షితమైనటువంటి అజ్ఞానం ఉన్నదో అంటే విచారం చేయనంత అజ్ఞానం సుస్థిరంగా ఉంటుంది ఆ అజ్ఞాన కృతశ్చ బంధస్య ఆ అజ్ఞానం చేత ఏర్పడినటువంటిది బంధము బంధము దేనికంటారు అహంకార సే ఆది లేకే జో అనాత్మ వస్తు సో బంధుకయ్య హె అహంకారం మొదలుకొని దేహాదిక ప్రపంచం కూడా ఇది బంధం అనబడుతుంది బంధం అని ఎందుకంటారు దీనికి అనంటే ఈ అహంకారం మొదలుకొని దేహాదులయంతో ఆత్మత్వ బుద్ధి పెట్టుకొని అదే నేను అని జీవుడు దానితో బద్ధుడైపోతున్నాడు కదా బద్ధుడై సంసారానికి గురవుతున్నాడు అందుకని ఇదంతా బంధమే అని చెప్పవచ్చు అనగా సంసారం సంసారం అంటే జన్మమరణి రూప సంసారం పుట్టుట చచ్చుట పుట్టుట చచ్చుట అనేది ఏదైతే సంసారం ఇదే బంధము ఇది ఎందువల్ల కలిగింది అనంటే విచారము చేయకపోవట వలన అజ్ఞానం సుస్థిరంగా ఉంటుంది తద్వారా బంధం కలుగుతుంది కావున విచారం చేయకపోవట వలన కలిగినటువంటి బంధము నివృత్తి కావాలంటే విచారజన్య జ్ఞానాద అన్యత నివృత్తి న ఉపపద్యతే విచారం చేయుట వలన కలుగున్నటువంటి జ్ఞానము చేతనే ఈ బంధం యొక్క నివృత్తి అవుతుంది అన్యథా న ఉపధ్యతే ఇంకో రకంగా అది నివృత్తి కాదు ఎందుకంటే విచారం చేయనందువల్ల వచ్చినటువంటి బంధము కాబట్టి విచారం చేస్తే నివృత్తి అవుతుంది ఏ విధంగా ఇంట్లో ఎలుకలు విరిగా ఉన్నాయి అని అంటే దానికి మనం ఏమని తెలుసుకోవాలి అంటే వాటికి విరోధి అయినటువంటి పిల్లి లేకపోవడం వల్ల ఎలుకలు ఉన్నాయి ఒక పిల్లి కనుక ఉన్నట్లయితే ఎలుకలు ఉండవు అందువల్ల దీనికి ఏమంటారు వధ్యఘాతక న్యాయము అంటారు శ్రీ సురేశ్వరాచార్యులు కూడా తైత్త భాష వార్తకంలో బ్రహ్మానందవల్లిలో అరవై శ్లోకంలో చెప్తాడనమాట ఈ వైద్యఘాతక న్యాయాన్ని అంటే విరోధి అయినటువంటి ఒక పదార్థము ఉన్నట్లైతే దానికి విరోధి అయినటువంటిది ఇంకొకటి ఉండదు ఎలుక పిల్లి రెండిటికి వైరుధ్యం ఉంటుంది కదా వీటిలో పిల్లి ఉంటే ఎలుకలు ఉండవు ఎలుకలు ఉన్నాయని అంటే పిల్లి లేదన్నమాట ఇంకో వీటికి వైద్యఘాతక న్యాయం అంటారు అట్లా విచారం చేయలేదు కాబట్టి బంధం ఉన్నది విచారం చేస్తే బంధం ఉండదు అట్లా ఈ విచారం చేత కలుగునటువంటి జ్ఞానము చేత తప్ప అన్య ఉపాయం చేత బంధం యొక్క నివృత్తి కలుగదు ఉదాహృత స్మృత సంసిద్ధి శబ్దేన చిత్తశుద్ధి ఏవ అభిధీయతే నోక్ష ఇది భావ ఇంతకు పూర్వం శిష్యుడు శంక కదా కర్మ సంసిద్ధి మాస్తి జనకాదయ అని అంటూ జనకాదులు కర్మచేతనే ముక్తులైన గీతావచనం చెప్తుంది మీరేమో విచార జనిత జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని మీరు జ్ఞానం చేత మోక్షం చెప్తున్నారు ఇది గీతావచనానికి వైరుధ్యం ఏర్పడుతుంది కదా అని శిష్యుడు శంకించాడు కదా అయితే అక్కడ గీతావచనం యొక్క తాత్పర్యం ఏమిటనంటే కర్మ నైవ సంసిద్ధి మాస్తిత జనకాదయ జనకాదులు కర్మచేతనే సంసిద్ధిని పుంజనారు అని గీతా వచనం తాత్పర్యమేనా అంటే అక్కడ సంసిద్ధి అనే శబ్దానికి మోక్షము అనేటువంటి అర్థం కాదు అక్కడ మరే మనగా కలుగుతుంది నిష్కామంగా కర్మ చేసినట్లయితే అంతకరణ శుద్ధి కలుగుతుంది అంతేగాని కర్మచేత మోక్షము ఎన్నటికీ కలగదు అవిరోధితయా కర్మ నావిద్య వినివర్తతే కర్మకు అవిద్యకు విరోధం లేదు అజ్ఞానం ఉన్నప్పుడే కర్మ చేయగలుగుతాడు ఇప్పుడు ఉదాహరణకు ఒకడు కర్మ చేసి నేను స్వర్గానికి పోతాను అని భావన చేత చేస్తాడు అనుకోండి లేదా ఇంకా ఏదైనా లౌకికమైనటువంటి ఫలాలను అపేక్షించి కర్మ చేస్తాడు అనుకోండి ఆ కర్మ అతడు సంకల్పం చేయాలి కదా నేను ఫలానా ఫలము కోసము ఫలానా దేవతను ఉద్దేశించి ఈ కర్మను నేను చేస్తున్నాను మరియు తన యొక్క కులము గోత్రము ఇవన్నీ కూడా చెప్పుకోవాల పడుతుంది అక్కడ అముఖ గోత్రోద్భవశ ఆ ఇదం దేవతా ముద్దిశ ఇదం కర్మ కరిష్య ఇక్కడ సంకల్పం చేస్తాడే కదా మరి ఇప్పుడు అక్కడ కులము గోత్రము ఇవన్నీ చెప్తూ ఉన్నాడు మరి ఫలాన్ని అపేక్షించి సంకల్పం చేస్తున్నాడు అన్నప్పుడు ఇది అజ్ఞానం యొక్క కార్యమేనా కాదా ఈ కులము గోత్రము ఇవి ఆత్మకున్నాయా చెప్పండి పరబ్రహ్మకున్నయా జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోషవర్జితం దేశ కాల విషయాతివర్తియ్రతమశి భావ యాత్మని అనంటూ శంకరాచార్యులు వివేక చూడమని చెప్పారా లేదా ఆత్మకు జాతి కులము గోత్రము ఏవి కూడా లేవు అనంటూ ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి మహాత్ములు చెప్తూ ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఈ కులము గోత్రం ఇవన్నిటిని కూడా ఆరోపించుకొని నా పేరు ఇది నేను ఈ కర్మ చేస్తున్నాను ఈ ఫలాన్ని అపేక్షించి ఈ దేవతను ఉద్దేశించి కర్మ చేస్తున్నాను అంటాం అంటున్నప్పుడు మరి ఇది అజ్ఞానం కాదా అజ్ఞాని అయితేనే కర్మ చేయగలుగుతాడు అందుకని కర్మకు అజ్ఞానానికి విరోధం లేదు ఇక్కడ ఏకాధికారణం ఉంటున్నాయి ఒకే వ్యక్తి ఎందు అజ్ఞానం కూడా ఉంది కర్మ కూడా ఉంది అంటే రెండు ఉన్నయ్య ఒక చోట అని అంటే రెండుకి విరోధం లేదని అర్థం అక్కడ అందువల్ల కర్మకు అజ్ఞానానికి విరోధం లేదు అందుకని కర్మ చేత ఎప్పుడు కూడా అజ్ఞాన నివృత్తి కలగదు మోక్షం సిద్ధించదు అందుకని ఇక్కడ కర్మ సంసిద్ధి సంసిద్ధి ఇక్కడ మోక్షము కాదు మరేమనగా నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది తద్వారా వివేకాది సాధనలు పట్టుబడిన గురు శాస్త్రాలను ఆశ్రయించి తత్వం వచ్చాది మహావాక్యాలను విచారం చేస్తే అప్పుడు విచారే బోధ జ్ఞానాదేవత కైవల్యం అది క్రమ అన్నమాట అక్కడ అంతేగాని సాక్షాత్ కర్మ చేత మోక్షము అని గీతావచనం యొక్క తాత్పర్యము కాదు మరేమనగా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అని తాత్పర్యం విచారేణ బంధ ఉక్త కిం విషయ విచారేణ ఇత ఆహా తస్మాది అయితే స్వామీజీ విచారము చేయనందువలన బంధం కలిగింది మరి ఆ బంధ నివృత్తి కలగాలి అంటే విచారమే చేయాలి అని మీరు చెప్తూ వస్తున్నారు కదా ఎవరి విచారం చెయ్యాలి స్వామిజీ విచారానికి ఒక విషయం ఉండాలి కదా ఎవరి విచారం చెయ్యాలి అని అంటే తస్మాత్ అనంటూ ఉత్తరార్థంలో చెప్పాడు జీవ సర్వదైవ విచారయేత్ జీవాత్మ పరమాత్మలను గురించి ఎల్లప్పుడూ విచారణ చేయాలి అన్నాడు అంటే కోహం నేనెవరిని ఈ దేహాది సంగాతంలో నేను నేను నేను అని అంటున్నాను మరి ఎవరిని నేను అసలు ఈ దేహాది సంగాతంలో నేను సుల శరీరమా సూక్ష్మ శరీరమా మరి మనస్సునా ఇంద్రియాలనా ప్రాణమా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సంగాతంలో మరి అసలు నేను ఎవరిని ఇది విచారం చెయ్యాలి అంటే తొమ్మి పదార్థం యొక్క వివేచన చెయ్యాలి త్వంపదానికి వాచ్యార్థము జీవుడు లక్ష్యార్థము కూటస్థ చైతన్యము మరి తత్పదం అని అంటే ఎవరు తత్పదానికి వాచ్యం ఎవరు అంటే మాయా విశిష్టమైనటువంటి చైతన్యము ఈశ్వరుడు సృష్టి స్థితులయ్య కారకుడు లక్ష్యార్థము శుద్ధ చైతన్యము కాబట్టి ఈ విధంగా తత్పదం యొక్క త్వంపదం యొక్క విచారం చేసి వాచ్యార్థంలో ఐక్యం సంభవించుట లేదు కాబట్టి ఎందుకంటే తత్వం వసావాక్యంలో ఆశీపదం ఏం చెప్తుంది తత్వ తము రెండిటికి అభేదాన్ని చెప్తుంది మరి వాచ్యార్థాన్ని విచారం చేసినట్లయితే అభేదం సంభవించుట లేదు అప్పుడు మరి శృతి యొక్క తాత్పర్యాన్ని ఏ విధంగా ఘటింపజేసేది అంటే అప్పుడు లక్షణాన్ని స్వీకరించి భాగత్యాగ లక్షణ చేత వాచ్యార్థంలో విరోధ భాగాన్ని త్యాగం చేసి అవిరోధి భాగమైనటువంటి కేవలం చేతనాంశాన్ని గనక గ్రహించినట్లయితే జీవ బ్రహ్మలకు అభేదం సంభవిస్తుంది అని ఈ విధంగా విచారం చెయ్యాలి అందుకని తస్మాత్ జీవ పరాత్మానం సర్వదైవ విచారయేత్ జీవాత్మ పరమాత్మలను ఎల్లప్పుడు విచారం చెయ్యాలి అంటాడు ఎల్లప్పుడు అంటే ఎంతవరకు చెయ్యాలి స్వామీజీ మరణించేంత వరకు ఎంతవరకు చెయ్యాలి అని ఈ విధంగా శిష్యుడు శంకిస్తే సమాధన చెప్తున్నాడు తత్వ సాక్షాత్కార పర్యంతం సర్వదా విచారం గుర్యాది ఇత్యుడు నీకు తత్వ సాక్షాత్కారము ఎప్పుడు కలుగుతుందో అంత దగ్గర ఎల్లప్పుడు నిత్య నిరంతర ఆదరణీయంగా విచారం చేస్తూనే ఉండాలి జీవ పరమాత్మల యొక్క విచారము ఎల్లప్పుడు చేస్తూ ఉండాలి తత్వ సాక్షాత్కారం అయిందా అపేక్ష లేదు చేయవచ్చు చేయకుండా ఉండవచ్చు అప్పుడు విధానమేమీ లేదు కాని తత్వ సాక్షాత్కార పర్యంతం మాత్రం తప్పకుండా విచారము చెయ్యాలి తప్పకుండా చెయ్యాలి ఆ తత్వ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది స్వామీజీ అది నేను చెప్పను ఎందుకనంటే నీ సాధన మీద అవలంబనమై ఉంది నువ్వు తీవ్రతర సాధన చేసినట్లయితే అతి తొందరగా సాక్ష కలగవచ్చు మంద ప్రయత్నం చేసినట్లయితే కించిత్ దీర్ఘకాలం పట్టవచ్చు ఇంకా అతి మందంగా చేసినట్లయితే జన్మాంతరంలో కలగవచ్చు తత్వ సాక్షాత్కారం అందువల్ల అది ఎప్పుడు కలుగుతుంది అని చెప్పడానికి వీల్లేదు అది సాధకుని యొక్క సాధన పైన ఉంది అందుకని తీవ్ర సంవేగానం ఆసన్నహ అని యోగ సూత్రకారులు చెప్పిన ప్రకారంగా ఎవరైతే తీవ్రతర ప్రయత్నం చేస్తారో వారికి తొందరలో తత్వ సాక్షాత్కారం కలుగుతుంది తద్వారా మోక్షం కలుగుతుంది కానీ మందు ప్రయత్నం చేస్తే కంచర్ఘకాలం పట్టవచ్చు మరణేవా బ్రహ్మలోకేవా అని ఇంతప్పుడు ధ్యాన దీపంలో తెలుసుకుంటూ వచ్చాం కదా అందుకని మరణకాలంలోనైనా కలగవచ్చు లేదా జన్మాంతరంలో కలగవచ్చు లేదా బ్రహ్మలోకంలో కలగవచ్చు కావున తత్వ సాక్షాత్కార పర్యంతం విచారం చేయాలి అని చెప్తున్నాడు తత్ర జీవస్వరూపం నిరూపతి మరి అయితే జీవుణ్ణి గురించి ఏ విధంగా విచారం చేయాలి అని జీవస్వరూప విచారము ప్రారంభిస్తున్నాడు ఆరో శ్లోకం ద్వారా అహమిత కర్త సాధనం మనస్త క్రియే అంతర్ బహిర్వృత్తి క్రమోత్తే ఏ చిదాభాస విశిష్టమైనటువంటి అహంకారం ఉన్నదో అహం ఇది దేహాదులయందు నేను అని అభిమంత అభిమానము చేయువాడెవరైతే ఉన్నాడో అసౌ అతడు అంటే చిదాభాస విశిష్ట అహంకారమే కర్త కర్తృత్వాది ధర్మ జీవుడు అనపడతాడు తస్యా ఆ జీవునకు కర్తుత్వానికి సాధనమేది మనహ మనసు సాధనం అంటే కరణము తస్చ ఆ మనస్సునకు క్రమోత్తే క్రమముగా పుట్టేటువంటి అంతర్బహిర్ వృత్తి దేహం లోపల దేహం బయట వర్తించున్నటువంటి వృత్తులున్నాయో అవి క్రియే అంటే వ్యాపారము అహం అహం అనంటూ దేహాదులయో అభిమానం కలిగే అహంకారం ఏదైతే చైతన్య ప్రతిబింబితమైనటువంటి అహంకారం అది కర్తృత్వాది ధర్మ విశిష్ఠుడై జీవుడుగా వ్యవహరింపబడుతున్నది ఈ జీవునకు మనస్సు సాధనమైంది దాని యొక్క క్రియలేమిటి అని అంటే అంతర్బహివృత్తులు లోపల అంతర్వృత్తులు బయట బహిర్వృత్తులు ఇవే దాని యొక్క క్రియలు అని చెప్పాడు ఈ శ్లోకానికి అచ్యుతరాయుల వారి యొక్క టీకా చూడండి ఏం అపి కథమ్ కర్తవ్యతేక్షా అహం బ్రాహ్మణి బ్రాహ్మణత్వాది జాతి విశిష్ట దేహే తాజాత్మ్య అధ్యాస అభిమంత యస సీవ జీవ పరమాత్మ లొక్క విచారం చెయ్యాలని చెప్తూ వస్తున్నారు మరి అందులో జీవను యొక్క స్వరూపమేమిటి అని జిజ్ఞాస కలిగినప్పుడు జీవ స్వరూపాన్ని చెప్పాడు ఇక్కడ శ్లోకం ద్వారా अहं अहं अहं अहं अहं अहं अहं अहं ब्रह्मचारी, अहम ब्राह्मण अहम क्षत्रिय अहम वैश्य अहम शूद्रह्मचारी अक कल ये जाोत्र मोदल धर्मो వాటిని తనయందు ఎందు ఆరోపించుకొని నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి నేను వైశ్యుణ్ణి నేను శూద్రుణ్ణి నేను బ్రహ్మచారిని ఇత్యాది వ్యవహారం చేసేటువంటి వాడు ఎవడైతే చిదాభాస విశిష్టమైనటువంటి ఏ అహంకారం ఉన్నదో దేహాదులయతోని తాదాత్మ్య పెట్టుకున్నటువంటి అభిమాని చిదాభాసుడున్నాడో సయేవ జీవహ వాడే జీవుడనబడతాడు ఆ జీవుణ్ణి దేదు భిన్నహా ఇది జీవ స్వరూప విచారం ప్రథమం సామాన్యన ఆహ ఈ దేహాదులయో అభిమానం పెట్టుకుని దేహాదులతో తాజాత్మ అధ్యాస పెట్టుకుని అహమహమనంటూ వ్యవహరిస్తున్నటువంటి ఈ చిదాభాస విశిష్ట అహంకారము ఏదైతే ఉందో అతడే జీవుడు ఆ జీవుడు దేహాదుల వాస్తవంగా భిన్నంగానే ఉన్నాడు దేహాదులంటే తాను కాదు మరి దేహాదులయందు తాదాత్మ అభిమానం పెట్టుకుని అహమహం అంటున్నాడు అని అంటే అది కేవలం అధ్యాస అని తెలుసుకోవాలి విచారం చేసి ఈ అధ్యాస నివృత్తి చేసుకున్నట్లయితే జీవుని యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అది తెలియబడుతుంది వాస్తవ స్వరూపం ఏమిటి గ్రంథకర్త గ్రంథారంభంలోనే చెప్తూ వచ్చాడు కదా పరమాత్మనే జీవ రూపంలో ప్రవేశించాడు ఈ ఉపాధుల అని చెప్తూ వచ్చాడు కదా పరమాత్మనే ఈ ఉపాధులలో ప్రవేశించి జీవరూపుడైనాడు తస్సృష్టి తదేవాను ప్రావిశ్య అనే జీవేనాత్మనాను ప్రవేశ అనేటువంటి శ్రుతులను పూర్వం సోమాయ స్వయమేవ జగద్భూత్వా ప్రావిశ్యత్ జీవ రూపత అంటూ గ్రంథారంభంలోనే చెప్పాడు గదా మరిప్పుడు జీవరూపంలో ప్రవేశించింది ఎవరు పరమాత్మనే అంటే జీవుని యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి పరమాత్మ స్వరూపుడే కాని ఈ దేహాదులయందు ప్రవేశించిన తర్వాత అవిద్య చేత ఈ దేహాదులనే నేను అనుకున్నాడు నావి అనుకున్నాడు వాడితో తాజాత్మ్య అధ్యాస పెట్టుకున్నాడు కాబట్టి తన స్వరూపాన్ని విస్మరించాడు ఎంతవరకు విచారం చేయడో అంతవరకు ఈ బంధము తప్పకుండా ఉండి తీరుతుంది మరి తన వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేది ఎలా అంటే విచారం చెయ్యాలి విచారం చేయనందువలన బంధం వచ్చింది కదా మరి వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవాలి స్వరూప స్థితిని పొందాలి అంటే విచారం చెయ్యాలి ఎవరు విచారం చేయాలంటే తన యొక్క విచారమే నేనెవరిని కోహం కతమిదం జాతం కోవై విద్యతే ఉపాదానం కిమస్తిహ విచార స్వయమీ దృశ్య అనంటూ అపరుక్షానుభూతిలో శ్రీ శంకరాచార్యుల చెప్పారా లేదా అందుకని నేనంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు తస్మాత్ జీవ పరాత్మానవ సర్వదైవ విచారయేత్ అని ఇక్కడ గ్రంథకర్త అదే విషయాన్ని చెప్తున్నాడు అందుకని దేహాదులయ్యందు తాజాత్మ్య అధ్యాస చేత తన అసలు స్వరూపాన్ని విస్మరించాడు విస్మరించే దేహాదులే అని అనుకుంటాడు అవి నావి అనుకుంటాడు ఇది అధ్యాస అవిద్య చేత కలిగినటువంటి అధ్యాస కోయం అధ్యాసోనామా ఇచ్చుచతే అధ్యాసం అంటే ఏమిటి స్వామిజీ అని అంటే చెప్పాడు ఆచార్యుడు అధ్యాస భాషలో అధ్యాసోనామా అతస్మిన్ తద్బుద్ధి త్యావోచామా అధ్యాస అనగా అది కాని దానియందు బుద్ధి రజతము కాని శుక్తియందు రజతం అనేటువంటి బుద్ధి శుక్తి అంటే ముత్యపు చిప్ప అది వేసవి కాలంలో సముద్రం యొక్క తీరం పడి ఉంది దాని ఎందు సూర్యకిరణాలు చక్కగా పడుతూ ఉన్నాయి ప్రకర ప్రకాశం ఉంది ఆ సూర్యకిరణాలు ఆ ముత్యపుచిప్ప ముత్యపుచిప్ప లోపలి భాగం తెల్లగా వెండిలాగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి ఆ కిరణాలు దాని ఎందు పడటంతో అది ఇంకా సూర్యకిరణాల యొక్క ప్రభావం చేత అది అతి స్వచ్ఛమైనటువంటి వెండి వలే మెరుస్తుంది అనమాట వెండి వలే గోచరిస్తుంది దాన్ని చూసినటువంటి ఒక వ్యక్తి ఓహో ఇక్కడ వెండి ఉంది అని బ్రహ్మచేత అక్కడికి వెళ్లాడు అమ్ముత దగ్గరికి వెళ్లి పట్టుకుంటే ఏం తనకి చిప్ప దొరికింది వెండి లేదక్కడ కాని వెండి ఉన్నది అనేటువంటి భ్రాంతి అయింది వెండి కాదు చిప్ప అంటే ఏది ముత్యపు చిప్ప అంటే వెండి కాదు ఆ వెండి కాని ముత్యపు చిప్పయందు వెండి అనేటువంటి భ్రాంతి అనుకుంటా అతస్మిన్ తద్బుద్ది అది కాని దాని ఎందు బుద్ధి అంటే వెండి కాని ముత్యపు చిప్పయందు వెండి బుద్ధి ఏదైతే ఉందో ఇది అధ్యాస అతస్మిన్ తద్బుద్ది తవోచన స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అని అంటూ కూడా ఇంత పూర్వం అధ్యాసం యొక్క లక్షణం చేశాడు ఆ అధ్యాస ఎలా ఉంటుంది స్వామీజీ అని అడిగితే అప్పుడు చెప్పాడు భాషకారుడు ఏమనంటే పుత్రభార్యాధిషు వికలేసు సకలేసు వా అహమేవ వికల సకలోవా ఇది బాహ్య ధర్మాన ఆత్మాన్ని అధ్యస్థితి అధ్యాస ఎలా ఉంటుంది అనంటే చెప్తూ ఏమన్నాడు పుత్ర భార్యాదులు సుఖంగా ఆనందంగా పరిపూర్ణంగా ఉంటే నేనే ఆనందంగా ఉన్నాను అని అనుకుంటాడు పుత్ర భార్యాదులకు ఏదైనా వారి వారి ప్రారంభానుసారంగా రోగము నొప్పి వచ్చి దుఃఖపడినట్లయితే ఈ యజమాని ఏమనుకుంటాడు నాకే దుఃఖం కలిగింది అని అభిమానిస్తాడు ఈ విధంగా బాహ్యమైనటువంటి పుత్ర ఉన్నటువంటి సుఖము గాని ఏదైతే బాహ్య ధర్మాలు ఉన్నాయో వాటి తనయందు ఆరోపించుకొని అహమేవ సకలోవా వికలోవా ఇది బాహ్య ధర్మాన అధ్యశది నేనే సుఖంగా ఉన్నాను లేదా నేనే దుఃఖంగా ఉన్నాను నాకు దుఃఖం కలిగింది ఈ విధంగా అభిమానించి అధ్యాస చేత ఆరోపించుకుంటున్నాడు తేహ ధర్మాన్ ఆ విధంగా దేహ ధర్మాలను కూడా తన ఎందు ఏమని స్థూలోహం కృషోహం గౌరోహం తిష్టామి గచ్చామి లంఘయామి చైతి శరీరం లావుగా ఉంటే నేను దుడ్డు అంటాడు శరీరం బకగా ఉంటే నేను బక్కడు అని అంటాడు శరీరము గౌరవ వర్ణంలో ఉంటే అహం గౌరవ అంటాడు శరీరం కూర్చుంటే నేను కూర్చున్నా అంటాడు శరీరం నడుస్తూ అహం గచ్చామి నేను నడుస్తున్నా అంటాడు లంఘయామి నేను నేను దుముకుతున్నాను అంటాడు లంఘించుట అంటే దుముకుట కాబట్టి ఈ విధంగా దేహం యొక్క ధర్మాలను తన కింద ఆరోపించుకొని స్థూలోహం కురుహం అని అంటూ అంటున్నాడు తథా ఇంద్రియ ధర్మాన్ ఆ విధంగా ఇంద్రియ ధర్మాలను కూడా ఆరోపించుకుంటున్నాడు ఏమనంటే అహం మూకహా అహం కానహా అహం క్లీబ అహం బదిరహా అహం అందహహ ఇది నేను మూగవాణి అని అంటున్నాడు ఏం స్వామిజీ మూగవాడంటాడా నేను మూగవాణి అని మనకి నోరే లేదా మాటనే రాదా నేను మూగవాణని ఎట్లా అంటాడు అంటే సైగ చేస్తాడు నోటికాడ తను చేయి పెట్టుకుని ఇట్టిట్లా ఊపుతాడు చేయని అంటే నాకు మాట రావడం లేదు నేను మూగవాణి అంటాడు అంటే ఆ మూకత్వము ఎవరి ధర్మము అంటే అది ఇంద్రియ ధర్మం దిహ్యేంద్రియము నాలుక అతనికి యోగ్యమ రీతి చేత ఎంత మోస్తరులో ఉండాలి అది లేదు అది చాలా చిన్నగా ఉంది నాలుక అందుకని మాట రాదు మూకవాడుగా ఉంటాడు ఆ మూకత్వము ఇంద్రియ ధర్మం తన ఎందు ఆరోపించుకుంటాడు నేను మూగవాణి అని కాణహా అంటే మెల్లకన్ను ఉంటే నేను మెల్లె కన్ను అని అసలు దృష్టి లేకపోతే నేను గుడ్డివాణి అంటాడు క్లీబత్వము నపుషకత్వాన్ని ఆరోపించుకుంటాడు ఇది కూడా ఇంద్రియ ధర్మమే కదా బదిరహా చెవిటివాడిగా ఉంటే నేను చెవిటివాణ్ణి అంటాడు అంటే ఇంద్రియ ధర్మాలను తన ఆరోపించుకుంటాడు పుత్రభార్యాదుల యొక్క సకలత్వం వికలత్వం అంటే వారి యొక్క సుఖ దుఃఖాలను తన ఎందు ఆరోపించుకుంటాడు అంటే బాహ్యమైనటువంటి ధర్మాలను తన ఎందు ఆరోపించుకుంటాడు ఇది ధర్మాధ్యాస అట్లే దేహమును ఒక్కోసారి నేను అంటాడు ఒక్కోసారి నాది అంటాడు అహమిదం అమేధమితి నైసర్గికోహంలో ఒక వ్యవహారం దేహంను ఒక్కోసారి నాది అంటాడు ఒక్కోసారి నేను అంటాడు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా స్థూలోహం కృష్యోహం అని దేహంతో తాదాత్మ్యను పొంది దేహమే నేను అంటున్నాడు ఒక్కోసారి నాది అంటాడు నా శరీరము అనుకూలిస్తలేదండి అప్పుడేమన్నాడు నాది అంటున్నాడు ఒక్కోసారి శరీరాన్ని నేనంటాడు దేహం పట్ల నాది నేను అనే వ్యవహారం జరుగుతుంది కానీ ఇంద్రియాల ఎందు ఏదైతే ఉందో ఇంద్రియాల ధర్మాలను తన ఎందు నేను కన్ను నేను ముక్కును అని అనడు అంటాడు ఎవడన్నా అట్లా అధ్యాస మరి నేను మూగవాణ్ణి నేను చెవిటివాణ్ణి నేను గుడ్డి వాణ్ణి అని అంటున్నాడు కదా అంటే ఇంద్రియాల యొక్క ధర్మాలను తన ఇంద్రియాలను ఆరోపించుకోవడం తరణకరణ ధర్మాలను కూడా తన ఎంద ఆరోపించుకుంటున్నాడు ఏమని కామ సంకల్ప విచికిత్స అధ్యవసాయాది అన్నాడు ఇవన్నీ ఎవరి ధర్మాలు కామము సంకల్పము సంశయము నిశ్చయము కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ద ృతి అధృతిహి ధీర్ ధీర్ హ్రీర్ ఇతర్వం మన ఏవా అని అంటూ బృహదారాణ కోపనిషత్తు ఒకటి ఐదు మూడు లో చెప్పినట్లు ఇవన్నీ కూడా ఎవరి ధర్మాలు అంతఃకరణ ధర్మాలు కానీ వాటిని తన ఎందు ఆరోపించుకొని నేను సంకల్పం చేస్తున్నానంటాడు నేను నిశ్చయించుకుంటున్నానంటాడు నాకు సంశయం కలిగింది అని అంటాడు ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు తన ఎందు ఆరోపించుకుంటున్నాడు ఈ ప్రకారంగా అనాత్మ చేత తాజాత్మాన్ని పెట్టుకుని అధ్యాస చేత అవే నేను లేదా నావి అని అంటున్నాడు ఇది భ్రాంతి అధ్యాస ఈ తాజాత్మ అధ్యాసను పెట్టుకొని అహం అహం అని అంటున్నటువంటి చిదాభాసుడు ఉన్నాడు చిదాభాసుడు అంటే ఎవరు చైతన్య ప్రతిబింబిత అహంకారం చైతన్య విశిష్ట అహంకారము చిదాభాసుడు చైతన్యం ఆభాస అహంకారం నందుబడి చైతన్య విశిష్టమయ్యి అది ప్రతీయమానమవుతున్నది కాబట్టి ఆ చైతన్య విశిష్ట అహంకారమే చిదాభాసుడు చిదాభాసుడే జీవుడు ఈ జీవుడే అహమహం అని అభిమానిస్తున్నాడు ఇప్పుడు విచారం చేసి ఏం చెయ్యాలి ఈ దేహాదులతో తాదాత్మ్య అధ్యాస పెట్టుకున్నటువంటి ఈ జీవుణ్ణి దేహాదుల నుండి వేరు చేసి కేవల కూటస్థ చైతన్యునిగా అతన్ని గుర్తించాలి అంటే ఈ దేహాదులు ఏవైతే ఉన్నాయో ఇవి నేను కాదు నావి కాదు ఇవన్నీ కూడా పంచభూతాల యొక్క కార్యములు ఉన్నాయి అజ్ఞాన కార్యములు ఉన్నాయి అలా వాస్తవంగా నాకు అజ్ఞానం లేదన్నప్పుడు అజ్ఞాన కార్యంతో తాజాత్మ్యం ఏ విధంగా ఉంటుంది సంబంధం ఏ విధంగా ఉంటుంది అని వివేకాన్ని జాగృతి చక్కగా విచారించినట్లయితే తన స్వరూపం తెలుసు ఆ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి ఇతడు విచారమే చేయాలి విచారం చేయాలి అనంటే దాని ప్రకారము ఈ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు అహమిత్యభిమంతాయ అనంటూ ఈ చిదాభాసుడే జీవుడు ఇతడే కర్త అనబడతాడు అహమిత్యభిమంతాయ కర్త సాధనం అనంటూ చెప్పాడు కదా అసౌ కర్త ఈ అహమన్ అంటూ అహంకారంతో తాదే పెట్టుకొని ఎవడైతే అహమహం అంటున్నాడో వాడే జీవుడు వాడే చిదాభాసుడు వాడే కర్త అనపడతాడు నన్ను ఏది ఉక్త అభిమంతు కర్తృత్వం మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి అభిమానాన్ని పొందినటువంటి చిదాభాసుడు ఉన్నాడు అతడే కర్త తరి తస్య కరణం కించి వాచ్యం మరి అయినప్పుడు కర్త అన్నప్పుడు కర్మ చేసేవాడు అని అర్థం కర్మ చేయాలంటే ఒక సాధనం అంటూ ఉండాలి కదా కర్మ చేయడానికి మరి ఇతనికి కర్మ చేయడానికి సాధనమేమిటి ఈ జీవునికి ఈ చిదాభాసునికి అనంటే శ్లోకంలో చెప్పాడు తస్య సాధనం తస్య సాధనం మనహ చెప్పాడు అంటే ఇతనికి కర్మ చేయడానికి సాధనమేమిటి అని అంటే మనస్సు అన్నాడు యథా దండస్య చక్రభ్రామణం క్రియ తద్వద్ అస క్రియా వాచ్యత ఏ విధంగా కులాలుడు అనేటువంటి ఘట కర్త ఘట నిర్మాత ఘటాన్ని తయారు చేసేవాడెవరు కులాలుడు అతడు కర్త పడుతున్నాడు ఆ కర్తకు ఒక కరణం ఒక సాధనం కుండ తయారు చేయాలంటే ఒక సాధనం ఉంది ఏమిటంటే దండ చేతిలో కర్రను తీసుకుని చక్రాన్ని తింపుతాడు కదా చక్రాన్ని తింపినప్పుడే ఆ సారే తిరిగినప్పుడే కుండను తయారు చేయగలుగుతాడు కుండగా చక్రం స్థిరంగా ఉంటే కుండం తయారు చేయలేడు తింపాలి మరి తింపుటకు సాధనమేది దండ చేతిలో పట్టుకున్నటువంటి కట్టే అది కరణమైంది సాధనమైంది ఆ దండ చేత చక్రాన్ని భ్రమణం చేస్తాడు తింపుతాడని ఆ తింపుట అనేటువంటి క్రియ చేత ఘటము ఉత్పన్నమవుతుంది క్రియ నిష్పన్నం అందుకని మరి ఇక్కడ ఈ చిదాబాసుని యొక్క క్రియ ఏమిటి కర్మ కర్మ చేయాలంటే సాధన మనసు మరి మనస్సు అనేటువంటి సాధనమును కరణంను తీసుకొని అతడు ఏం కర్మ చేస్తాడు అతని క్రియ ఏమిటి అతని వ్యాపారం ఏమిటి అని అంటే అక్కడ శ్లోకంలోనే చెప్పాడు కదా తస్య క్రియే అంతర్బిర్వృత్తి క్రమోత్తే క్రమంగా ఉత్పన్నమైనటువంటి అంతర్వృత్తి బహిర్వృత్తులే అతని యొక్క వ్యాపారము క్రియ మనస్సు అనేటువంటి చేత చేయబడినటువంటి క్రియలు అంతర్వృత్తి బహిర్వృత్తి ఆ అంతర్వృత్తి బహిర్వృత్తులు ఏమి అని అంటే అవి ఉత్తర శ్లోకంలో చెప్తున్నాడు ఇప్పుడే సరే ఏడో శ్లోకానికి అవతారిక అనయోహ స్వరూపం విషయంచ వివిచ్చ దర్శయతి ఈ అంతర్వృత్తి బహిర్వృత్తి రూప క్రియ మనసును సాధనంగా తీసుకుని ఈ చైతన్య విశిష్ట అహంకార రూప చిదాభాసవుడు ఎవడైతే జీవుడు అతడే కర్త ఆ కర్త ఈ క్రియలను చేస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా మరి ఆ క్రియలు ఆ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అంతర్వృత్తి బహిర్వృత్తి అన్నాడు కదా వాటి స్వరూపము మరి ఆ వృత్తులకు విషయము ఏమిటి అనేది వివేచన చేస్తూ ఇప్పుడు శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు అంతర్ముఖాహమిష వృత్తి కర్తారముల్లిఖేత్ బహిర్ముఖేదమిష బాహ్యం వస్విధముల్లిఖేత్ అంతర్ముఖ వృత్తి అంతర్ముఖమైనటువంటి వృత్తి అంటే లోపల వైపు ప్రసరించేటువంటి నేను నేను అనేటువంటి అహమాకార వృత్తి ఈ వృత్తి దేన్ని విషయం చేస్తుంది అంటే కర్తారం ఉల్లిఖేత్ కర్త విషయం చేస్తుంది ఉల్లేఖనం అంటే విషయం చేయుట జీవుణ్ణి విషయం చేస్తుంది బహిర్ముఖ వృత్తి ఇదం ఇది బాహ్యం వస్తు ఉల్లిఖేత్ బహిర్ముఖమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో అది బాహ్యమైనటువంటి అంటే వెలుపల ఉన్నటువంటి వస్తువులను ఘటము పటము మొదలైనటువంటి బాహ్య వస్తువులను ఇదం అని అంటూ విషయం చేస్తుంది ఇది ఇది అంటామా లేదా అయం ఘటహయం పటహ అంటాం కొన్నిటికి పుల్లింగం చేత కొన్నిటికి నపుసక చేత కొన్నిటికి స్త్రీలింగం చేత ప్రయోగం చేస్తాం ఇయం శుక్తి అంటాం మనం శుక్తిని చెప్పేటప్పుడు ఇయమని శబ్ద ప్రయోగం చేస్తాం అంటే స్త్రీలింగ ప్రయోగం చేస్తాం రజతం ఇదం రజతం అన్నప్పుడు ఇది నపుస్తకలింగ ప్రయోగం చేస్తాము అయం ఘట అన్నప్పుడు ఇదే పుల్లింగ ప్రయోగం చేస్తాము సరే ప్రయోగంలో పుల్లింగము నపుస్తకలింగం స్త్రీలింగం ఉన్నప్పటికీ కూడా ప్రాతిపదికం మాత్రం ఇదం శబ్దమే అన్నిటికీ మూలము ప్రాతిపదికము ఇదం ఇదం యొక్క పుల్లింగము ఇదం యొక్క స్త్రీలింగము ఇదం యొక్క న అంటే మూలం ప్రాతిపదికము ఇదం అన్నమాట బట్ ఇదం అని విషయం చేస్తుంది బహిర్వృత్తి ఇది అనంటూ ఇది ఘటము ఇది పటము ఇది శుక్తి ఇది రజతము అనంటూ ఇదం ఇదంటూ బాహ్య వస్తువును విషయం చేస్తుంది బహిర్వృత్తి అని శ్లోకం ద్వారా చెప్పాడు టీకా అచ్యుతరాయుల వారి టీకా నిరుక్త క్రియారూపయోహ అంతర్బాహ్య క్రమోత్పన్న వృత్ో ఆకారం వ్యాపారం ఆహా పూర్వ శ్లోకంలో ఈ కర్త మనసు సాధనాని సాధనాన్ని తీసుకుని బాహ్య అంతరమైనటువంటి వృత్తాత్మక క్రియలు చేస్తాడు అని చెప్పుకుంటూ వచ్చాము ఆ క్రమంగా బాహ్య వృత్తి అంతర్వృత్తుల యొక్క ఆకారం ఏమిటి దాని యొక్క వ్యాపారం ఏమిటి అనేది ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా చెప్తూ అంతర్ముఖమైనటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో అది కర్తార ముల్లిఖేత్ విషయం చేస్తుంది కర్త అంటే ఎవరి కనాలే జీవుడు జీవుడు ఎవరి కనాలే బుద్ది ప్రతిబింబితం సాక్షిత్వ ఉపలక్షితయా కూస్థ చి ఆభాసం ఇది యావత్ కర్త అంటే ఎవరికనాలంటే బుద్ధి ప్రతిబింబితమైనటువంటి కూటస్థ చైతన్యం యొక్క ఆభాషకు కర్త అనాలి జీవుడు అనాలి జీవుని యొక్క లక్షణమే ఇది కదా అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యం జీవుడు ఎవరి యొక్క ప్రతిబింబం అన్నప్పుడు దాని ఒక బింబం ఉండాలి కదా కూటస్థ చైతన్యం యొక్క ప్రతిబింబము ఆభాస ఆభాసవాదం చెప్పినట్లయితే ఆభాసుడు అంటాం ప్రతిబింబవాదం చెప్పినట్లయితే ప్రతిబింబం అంటాము లేదా అంతఃకరణ అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యం జీవుడు అంటాం అవచ్ఛేదవాద అనుసారంగా ఏదైనా ఉండుగాక అంతఃకరణ విశిష్ట చైతన్యం ఏదైతే ఉందో అది జీవుడు అనబడతాడు ఇతడే కర్త కాబట్టి అహమాకార వృత్తి అంతర్ముఖమైనటువంటి వృత్తి ఎవరిని విషయం చేస్తుంది అంటే ఈ కర్తను విషయం చేస్తుంది కూటస్థ చైతన్యం యొక్క ఆభాస రూపమైనటువంటి బుద్ధి ప్రతిబింబిత చైతన్యం ఏదైతే ఉందో అహంకార విశిష్టమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో చిదాభాసుడు అతనికే కర్త ఆ కర్తను అంతర్ముఖ వృత్తి అహమాకార వృత్తి విషయం చేస్తుంది ఉల్లిఖేతన్ అంటే విషయ కుర్యాదు ఇత్యథ బహిరి బహిర్వృత్తికి విషయమేది దేన్ని విషయం చేస్తుంది అని అంటే అది చెప్తున్నాడు అయితే ఇక్కడ అంతర్ముఖ వృత్తి బహిర్ముఖ వృత్తి అని ఈ విధంగా శబ్ద ప్రయోగం చేయుటకు కారణమేమిటి అని అంటే అతస్థం బహిష్వంచేహాపేక్షం ఏవ లోపల కలిగేటువంటి వృత్తి అంతర్ముఖ వృత్తి బయట కలిగేటువంటి వృత్తి ఇదమాకార వృత్తి ఇది బహిర్ముఖ వృత్తి ఈ అంతర్ముఖ వృత్తి బహిర్ముఖ వృత్తి అనేటువంటి ఈ భేదము ఎందువల్ల వచ్చింది అని అంటే దే అపేక్షవా దేహాన్ని అపేక్షించి దేహం లోపల ఇది అంతర్ముఖ వృత్తి ఆ దేహాన్ని అపేక్షించే దేహం కంటే బయట ఉన్నటువంటి ఈదమాకార ఘటాకార పటాకార వృత్తులకు బహిర్వృత్తులు అంటాం కాబట్టి అంతర్ముఖ వృత్తి బహిరఖ వృత్తి అనేటువంటి ఈ భేద వ్యవహారము దేహం యొక్క అపేక్ష చేతనే కలిగింది అంటాడు బాహ్యం మరి బాహ్యమైనటువంటి వృత్తి దేని విషయం చేస్తుంది అని అంటే దేహాద్ బహి వర్తమానం వస్తు గటాది పదార్థ జాతం ఇదం అనగా ఉల్లిఖేత్ తిష్టంశం విషయత్ బాహ్యమైనటువంటి వృత్తి ఘటాది పదార్థ జాతాన్ని ఇదం ఇదం అనంటూ విషయం చేస్తుంది అంటే ఆ ఘటాదులన్నటువంటి ఏ ఇదంశం ఉన్నదో దాన్ని విషయం చేస్తుంది ఏది ఈ బహిర్ముఖ వృత్తి అని ఈ మనస్సు యొక్క క్రియలు చెప్పాడు ఆ క్రియలకు విషయం కూడా చెప్పాడు అంతర్ముఖ వృత్తికి విషయము కర్త బహిర్ముఖ వృత్తికి విషయము ఈ ఘటాదులంద ఉన్నటువంటి అయం ఘట అయం ఈ విధంగా విషయం చేస్తుంది నన్ను ఎనిమిదో శ్లోకానికి అవతారిక మనసాయవ సర్వ వ్యవహార సిద్ధవు చక్షురాది వైయర్త్యం ప్రసజ్జేత ఇత్య సంఖ్య ఆహా శిష్యుడు అంటాడు స్వామిజీ మరి మనసు చేతనే సకల వ్యవహారాలు కనుక జరిగితే మరి చక్షురాది ఇంద్రియాల యొక్క ప్రయోజనం ఏమిటి వాటి యొక్క ఏమిటి అవి వ్యర్థం కదా సకల వ్యవహారాలు మనసే చేస్తే ఇంక చక్షురాది ఇంద్రియాల యొక్క ఉపయోగమే లేదు అందుకని వాటికి వైయర్థ్య అంటే వ్యర్థత అనేటువంటి దూషం పడుతుంది కదా అని ఈ విధంగా లేదు నాయనా వాటి యొక్క సార్థక్యం కూడా ఉంది చెప్తున్నాను వినంటాడు ఇదో గంధరూ రసా అసాంకర్యేణా బింధ్యాదీంద్రియ పంచకం ఇదహ ఇది అని నిర్దేశింపబడేటి పదార్థం యొక్క గంధరూపర ఆ పదార్థములో ఉన్నటువంటి గంధము గాని రూపము గాని రసము ఆది శబ్దం చేత శబ్దము స్పర్శమును కూడా గ్రహించాలి ఏ ఎట్టి విశేష ఏ భేదములైతే స్యుహు కలవో అంటే ఇదం అనేటువంటి వృత్తికి విషయమైనటువంటి బాహ్య పదార్థాల్లో ఏ శబ్ద స్పర్శ రూపరసగంధాది విశేషాలు ఉన్నాయో ఆ ధర్మాలను తాన్ గ్రాణాదీంద్రియ పంచకం ఈ గ్రాది ఇంద్రియ పంచకము అంటే శ్రోత్ర త్వక్ చక్షుర్ జిహ గ్రాణ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాల చేత అవి అసాంకర్యన ప్రత్యేకముగా విద్యా తెలుసుకున్నాను అంటే శబ్దాన్ని వినుటకు సాధనము శ్రోత్రేంద్రియము స్పర్శమును గ్రహించుటకు సాధనము త్వగి రూపమును గ్రహించుటకు సాధనము చక్షురింద్రియము అనగా నేత్రేంద్రియం రసమును గ్రహించడకు సాధనము రసనేంద్రియం అంటే జిహుయేంద్రియం నాలుక గంధం ను గ్రహించడకు సాధనము గ్రహణేంద్రియం అంటే ముక్కు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని పృథక్ పృథక్ గ్రహిస్తున్నాయి మనస్సు అనేది ఉన్నది కదా అది అన్నిటితో సంబద్ధమై ఉంటుంది అది సర్వసాధారణం అన్నిటికీ సాధారణ కారణమైంది కానీ ఇంద్రియాలు అసాధారణ కారణమున్నాయి ఒక్కొక్కదాన్ని మాత్రమే గ్రహించి మనస్సుకు అందిస్తున్నాయి మనసు అన్నిటితో సంబద్ధమై ఉంది కాని ఈ సాంకర్యం రాకుండా అన్ని కుక్కుమ్ముడిగా కలిసి గ్రహించుట అనేటువంటిది కలగకుండా ఒక్కొక్క భిన్న భిన్నంగా ఇది శబ్దము ఇది స్పర్శము ఇది రూపము ఇది రసము ఇది గంధము అని ఒక్కొక్క ఇంద్రియం కృతక్ కృతక్గా శబ్ద స్పర్శ రూపరసంధ గ్రహిస్తున్నవి అందుకని విషయాలను శబ్ద స్పర్శ రూపరసం దాది విషయాలను భిన్న భిన్నంగా తెలుసుకున్నకు సాధనాలు అవుతున్నందువు మరేమనగా సార్థకములే వాటి యొక్క ఉపయోగము ఉంది వ్యర్థములు కావు అని శ్లోకం ద్వారా చెప్పాడు టీకా అత్యుతరాయుల వారి యొక్క టీకా సామాన్య ఇదమాంశ అస్థు మనోవృత్తి విషయ మనస్సు అనేటువంటి చేత సామాన్యంగా అనంటూ విషయాల్లో ఉన్నటువంటి ఇదశమును మనస్సు గ్రహిస్తుంది ఇదం ఇదం అనంటూ కాని శబ్దాదయస్తు విశేషయా తయ గృహంతే ఇత ఇదే అయితే ఈ బయట శబ్దాదులలో ఉన్నటువంటి ఇదమంశమును మనస్సు గ్రహిస్తున్నది కదా అలాగే ఆ బయట ఉన్నటువంటి విషయాలలో ఏవేతే విశేష ధర్మాలున్నాయో శబ్ద స్పర్శ రూపరసంధ ధర్మాలున్నాయో అవి కూడా మనస్సు చేతనే గ్రహింపబడతాయా అని శంక కాదు అవి ఆ విశేష ధర్మాలను శబ్దాది ఇంద్రియాలు గ్రహిస్తాయి మనసు సాధారణ ఉన్నది అన్నిటితో సంబద్ధమై ఉంటుంది కానీ విశేష ధర్మాలను గ్రహించదు మనస్సు కేవలం ఆ బయట ఉన్నటువంటి విషయాలలో ఇదమాంశంను మాత్రమే గ్రహిస్తుంది మరి విశేషాంశాన్ని ఎవరు గ్రహిస్తారు అంటే ఈ ఇంద్రియాలు అందుకని ఇంద్రియాలు వ్యర్థం కావు మరేమన శ్లోకంలో గ్రా పంచే ఏమేమి తెలుసుకోవాలంటే శబ్ద స్పర్శ ఆది చక్షుర్ జిహువ కర్ణ త్వచ గ్రాణాది అనే ఒక గ్రానేంద్రియ ఉపలక్షణంగా చెప్పాడు చక్షు జిహువ శ్రోత్రము త్వక్ అనగా త్వగి ఇంద్రి వీటిని కూడా గ్రహించాలంటే శబ్దస్పర్శ రూపంధాదులు శ్రోత్రుచి గ్రహణ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడుతున్నాయి అంటే విషయాలలో ఉన్నటువంటి విశేష ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియాల ద్వారా తెలియబడుతున్నాయి మనసు సాధారణం కేవలం ఇదవంశాన్ని మాత్రమే గ్రహిస్తుంది ఇంద్రియాలు విశేష ధర్మాలను కూడా గ్రహిస్తున్నాయి కాబట్టి ఇంద్రియాల సాఫల్యము ఉంది అని చెప్పాడు ఏం శోభకరణం జీవస్వరూపం నిరూప్య పరమాత్మానం నిరూపయతి ఈ ప్రకారంగా సాధనాల సహితంగా జీవుని యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసి ఇప్పుడు ఇంత పూర్వం ప్రతిజ్ఞ చేస్తూ వచ్చాడు కదా విచారం ఎవరిది చేయాలి అంటే తస్మాత్ జీవ పరాత్మానం సర్వదేవ విచారయ్యతని జీవ పరమాత్మ యొక్క చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు కదా మరి ఇప్పుడు ఇంతవర దగ్గర సాధనాల సహితంగా జీవుని యొక్క స్వరూప విచారణ చేసుకుంటూ వచ్చాం మరి ఇప్పుడు పరమాత్మ అంటే ఎవరు తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగింది కాబట్టి మరి పరమాత్మ యొక్క విచారణ కూడా చెయ్యాలి అని ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూప నిరూపణము చేస్తూ శ్లోకం తొమ్మిది కర్తారీయా తద్వత్ వ్యావృత్త విషయానపి స్ఫోర యో సో సాక్షత్రుహు కర్తారం అంటే కర్తను క్రియా వ్యాపారమును కూడా తద్వత్ అలాగే వ్యావృత్త విషయానపి పరస్పర భిన్నములైనటువంటి రూపరసగంధాది విషయాలను వీటన్నిటిని కర్తను కర్త చేత చేయబడినటువంటి మరియు ఆ క్రియకు అంటే ఆ వ్యాపారానికి విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూపు రసగంధాది భిన్న భిన్న విషయాలను అన్నిటినీ ఏక ఎత్నైనా ఒకే పూనుకుతో అంటే ఒకే ప్రయత్నముతో యహ ఎవడైతే స్ఫూరేత్ ప్రకాశించుతున్నాడో అసౌ ఇతడే చివ చిత్ స్వరూపుడైనటువంటి సాక్షి సాక్షి చైతన్యము అదే పరబ్రహ్మ చైతన్యం పరమాత్మ స్వరూపం పరమాత్మ ఎక్కడో లేడు ఈశ్వర సర్వభూతానాం హృదయేశ అర్జున టిష్టతి కదా సకల ఉపాధులలో పరమాత్మనే ప్రవేశించి ఉన్నాడు అన్నప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు సకల జీవులలోనే ఉన్నాడు ఎక్కడో లేడు దూరంగా ఏ రూపంలో ఉన్నాడు అంటే ఇప్పుడు చెప్పినాడు ఇప్పుడు ఇంతకు పూర్వ చెప్పుకున్నటువంటి జీవుడు అనగా కర్త అతని యొక్క వ్యాపారము ఆ వ్యాపారానికి విషయాలు బాహ్య విషయాలు వీటి అంటే ఈ త్రిపుటిని కర్త కర్మ క్రియ ఉపలక్షణంగా ద్రష్ట దర్శనము దృశ్యము జ్ఞాత జ్ఞేయము జ్ఞానము సంపూర్ణ త్రిపుటలు అన్నిటిని అంటే ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క త్రిపుటి ఉంటుంది అది ఇప్పుడు నేత్రేంద్రియం ఉంది దీని చేత చూచుట అనేటువంటి వ్యాపారం జరుగుతుంది ఆ చూసేవాడేవాడు అంటే దర్శించేవాడు ద్రష్ట ఈ కర్తనే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కర్తనే చూస్తున్నప్పుడు ద్రస్త అనబడతాడు అతడు చేసే క్రియ దర్శనము అతడు ఆ క్రియ ద్వారా దేని తెలుసుకుంటున్నాడు దృశ్యమును రూపమును తెలుసుకుంటున్నాడు ద్రస్త దర్శనము దృశ్యము ఇది ఒక త్రిపుటి ఇది నేత్రేంద్రియం ద్వారా జరుగున్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి త్రిపుటి అట్లే శ్రోతేంద్రియం ద్వారా జరిగేటువంటి వ్యాపారము శబ్దాన్ని ఏదైతే వింటున్నాడో అప్పుడు ఈ కర్తనే శ్రోత అనబడతాడు అక్కడ శబ్దాన్ని వింటున్నప్పుడు ఆ శ్రోతకు విషయమేమిది శబ్దము వ్యాపారమేది వినుట అనేటువంటి వ్యాపారం శ్రోత శ్రవణము శ్రావ్యము అంటే వినదగినది శబ్దము ఇది త్రిపుటి అట్లే రసనేంద్రియంలో గ్రానేంద్రియంలో తొగేంద్రియంలో క్రమంగా త్రిపుటిలన్నింటినీ తెలుసుకోలే అంటే ఏకయత్న స్ఫోరయత్ ఒకేసారి అన్నిటినీ ప్రకాశిస్తాడు కర్తను క్రియను మరియు ఆ క్రియకు విషయము కర్మ ఈ మూడిటిని త్రిపుటిని ఒకేసారి ప్రకాశిస్తాడు ఎవరో అతడు సాక్షి అనబతాడు అతడే పరమాత్మ అని శ్లోకార్థం కదా చిద్వపు చైతన్య రూపమైనటువంటి ఒప్పు అంటే ఇక్కడ శరీరం కాదు ఒప్పు అంటే శరీరం అనే అర్థమైతుంది కానీ ఒప్పు అని శరీరం కాదు చిద్రూపుడు అర్థం చిద్వప్పు అంటే చిద్రూపుడు సిద్రూపుడు అంటే ప్రకాశస్వరూపుడు ఎవరు అనంటే సాక్షి ఏం చేస్తాడు అనంటే ఈ కర్తను కర్మను క్రియను సంపూర్ణ త్రిపుటిని ఒకేసారి ప్రకాశిస్తాడు ఒక్కొక్క దాన్ని కాదు అన్నిటిని ఒకేసారి ప్రకాశిస్తాడు ఎట్లా అంటే దానికి ఇప్పుడు మనకు నాటక దీప దృష్టాంతం ఇవ్వబోతున్నాడు ముంగట ఇప్పుడు నాటక దీప ప్రకరణమే ఈ విషయాన్ని చెప్పుటకు ప్రారంభించాడు గ్రంథకర్త నాటక రూపకం చేసి చెప్తాడు ఇప్పుడు నాటక రంగంలో దీపము అది స్థిరంగా చోటనే ఉండి తన ఎదురుగా జరుగుతున్నటువంటి సకల వ్యవహారాలను ప్రకాశిస్తుంది నాటకం అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది వ్యవహారము అంటే ఒక నర్తకి నృత్యం చేస్తూ ఉంటుంది మరి ఆ నర్తకి అనుకూలమైనటువంటి తాళమేళ వాయిద్యాలు వాయించేటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు వాద్యకులు ప్రేక్షకులు ఉంటారు చూసేవారు మరి వీటిని అన్నింటినీ అభిమానించేటువంటి వాడు ఒకడు ముఖ్యమైనటువంటి రాజు అక్కడ ఒకడు ఉంటాడు వీళ్ళందరినీ కూడా ఆ దీపము ఒకేసారి ప్రకాశిస్తుంది క్రమంగా కాదు ఒకసారి నర్తకిని ఒకసారి ప్రేక్షకులను ఒకసారి తాళమేళ వాయిద్యాలు వాయించే ఇట్లా క్రమంగా ప్రకాశించదు మరేమీ అందరిని ఒకేసారి ఆ నాటక రంగ మొత్తం సంపూర్ణంగా ఒకేసారి ప్రకాశిస్తుంది అట్లా సాక్షి కూడా ఇక్కడ అంతఃకరణము అంతఃకరణమును అభిమానించినటువంటి జీవుడు మరి ఆ జీవుని యొక్క అంతఃకరణం ద్వారా ఏదైతే వ్యాపారము క్రియ జరుగుతుందో ఆ క్రియకు ఏదైతే బాహ్య విషయం ఉంటుందో వీటి ఒకేసారి ప్రకాశిస్తుంది ఆ ప్రకాశించేది ఎవరో చిద్దు రూపమైనటువంటి రూపమైనటువంటి చైతన్యం ఉన్నదో అదే సాక్షి అదే పరమాత్మ టీకా కర్తారం అంటే పూర్వోక్తం అహంకార రూపం ఇంతకు ముందు మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఏ అహంకారములో ప్రతిబింబితమైనటువంటి చైతన్యమును మనం కర్త లేదా చిదాభాసుడు లేదా జీవుడు అని చెప్పుకుంటూ వచ్చాం కదా వాణ్ణి కర్తారం అంటే పూర్వోక్తం అహంకార రూపం అహంకార రూపమైనటువంటి కర్తను క్రియాం అంటే అహం ఇదం ఆత్మక మనోవృత్తి రూపం అంతర్ముఖ వృత్తికి అహమాకార వృత్తి అన్నాం బహిరంగ వృత్తికి ఇదమాకార వృత్తి అన్నాం ఈ వృత్తులను ఈ క్రియలను కూడా ఈ వృత్తి రూపమైనటువంటి క్రియలను కూడా ప్రకాశిస్తుంది ఎవరు సాక్షి కర్తను ప్రకాశిస్తుంది క్రియను కూడా ప్రకాశిస్తుంది మరి వ్యావృత్త విషయాన్నపి భిన్న భిన్నమైనటువంటి శబ్దస్పర్శ రూపంధాది విషయాలను కూడా ప్రకాశిస్తుంది వ్యావృత్త అన్ అంటే అన్యోన్య విలక్షణాన్ వ్యావృత్తం అంటే భిన్న భిన్నములు భిన్న భిన్నములంటే ఒక అంటే ఒకటి కాదు విలక్షణమైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధులు పరస్పరం విలక్షణములు ఉన్నాయి కదా ఆ శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాలను మరి ఆ విషయాలను గ్రహించటకు అసాధారణ కారణములైనటువంటి ఇంద్రియాలను బాహ్య గంధాధీన్ విషయా ఇంద్రియాలను ఇంద్రియాల గ్రహించబడేటువంటి బాహ్య విషయాలను వీటన్నిటిని కూడా ఏకయత్నైనా అంటే యుగపద్వ ఒక్కడి సారే అన్నిటిని యహ చిద్వపు అంటే చిద్రూప ఏవ సన్ చిద్రూపుడీ స్ఫూరయేద్ అంటే ప్రకాశయేద్ అన్నిటిని ఎవడైతే ప్రకాశిస్తూ అసౌ అతడు అత్ర అంటే వేదాంత శాస్త్రంలో సాక్షిత్యుచ్యతిర్థ సాక్షి అని అనపడుతున్నాడు అతడే కూటస్థుడు అతడే పరబ్రహ్మ అని తొమ్మిదో శ్లోకానికి తెలుసుకున్నాము ఏం అట్లే సాక్షిణ ఏకయత్నైనా సర్వస్ఫూరకత్వం అభినీయ దర్శయతి సాక్షియే కర్తను కర్మను క్రియను మరియు ఇంద్రియాలను అన్నిటిని కూడా ఒకేసారి ఏకయత్నం చేత యుగపత్ ఒకటేసారి ప్రకాశిస్తాడు అని చెప్పుకుంటూ వచ్చాం కదా దాన్ని ఇంకా కొంచెం విశ్లేషణ చేసి చెప్తూ ఉన్నాడు ఏ విధంగా ప్రకాశిస్తాడు శృణోమి స్పృశామ్యహం నృత్యశాలస్తూడు అసలు విషయానికి వచ్చాడు నాటక దీపము ఎందుకు ప్రవృత్తం చేశాడు ఈ గ్రంథాన్ని అంటే ఒక నాటకం అనేటువంటి రూపకం చేత మనకు బోధ చేయడానికి ఇది మందాధికారికి చెప్పిన విషయం కదా మరి మందాధికారికి ఏ విధంగా బోధించాలంటే ఒక దృష్టాంతం ఒక రూపకం చేసి చెప్తే వానికి తెలుస్తుంది మందాధికారి కాబట్టి అందుకని ఇప్పుడు ఒక దృష్టాంతం తీసుకొని ఒక నిదర్శనమును తీసుకొని మనకు బోధిస్తున్నాడు మన స్వరూపాన్ని అందువల్ల తాను ఏ నాటక దీపమును దృష్టాంతంగా తీసుకుని రూపకం చేసి చెప్పదలుచుకున్నాడో ఆ విషయానికి వచ్చాడు ఇప్పుడు గ్రంథకర్త నృత్యశాలాస్త దీపవత్ అని నృత్యశాలలో ఉన్నటువంటి నాటకశాలలో ఉన్నటువంటి దీపము ఏ విధంగా నర్తకిని ప్రభువును తాళమేళాది వాయించే ప్రేక్షకులను సంపూర్ణ నాటక గృహాన్ని అంతటినీ ఒకేసారి ఏ విధంగా ప్రకాశిస్తుందో అట్లా ప్రకాశిస్తుంది ఇక్కడ శరీరంలో ఎవరు సాక్షి ఆ సాక్షి దీపస్థానంలో ఉందన్నమాట దీపం ఏ విధంగా స్థిరంగా ఉండి అన్నిటినీ ఏ విధంగా ప్రకాశిస్తుందో అట్లా సాక్షి కూడా ఇక్కడ స్థిరంగా ఉండి ఈ వ్యాపారాలు చేసేటువంటి కర్తను మనస్సును ఇంద్రియాలను మరియు విషయాలను అన్నిటిని కూడా నాటక దీపం వలే ప్రకాశిస్తుంది సాక్షి అని చెప్తూ ఉన్నాడు అహం ఈక్షే నేను చూచుచున్నాను అహం శృణోమి నేను వినుచున్నాను అహం జిఘ్రామి నేను ఘ్రాణిస్తున్నాను గంధమును గ్రహిస్తున్నాను అహం స్వాదయామి నేను రుచులను ఆస్వాదిస్తున్నాను అహం స్పృశామి నేను స్పర్శనమంటే తాకుట నేను తాకుతున్నానంటే స్పర్శ జ్ఞానం చేసుకుంటున్నాను ఇది మా కఠినము మృదువు అనేటువంటి స్పర్శ జ్ఞానం అవుతుంది కదా ఆ స్పర్శ జ్ఞానమును నేను చేసుకుంటున్నాను అని ఈ విధంగా సర్వమును ఈ విధంగా ఎవరంటున్నారో నేను స్పృశ్యామి జిగ్రామే అని ఎవరంటున్నారో చిదాభాసుడు అంటున్నాడు నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను మాట్లాడుతున్నాను అని ఎవడంటున్నాడు చిదాభాసుడు అంటున్నాడు ఈ చిదాభాసుడు మనస్సును ఇంద్రియాలను తీసుకుని ఈ వ్యాపారం చేస్తున్నాడు అయితే సాక్షి ఏం చేస్తాడు అని నేను వింటున్నాను నేను చూస్తున్నాను నేను మాట్లాడుతున్నాను అనేటువంటి వ్యవహారం చేసే కర్త ఉన్నాడు చిదాభాసుడు ఉన్నాడు అతన్ని తన వ్యాపారమును తనకు విషయమైనటువంటి శబ్దాదులను అన్నిటినీ ఏకయత ఒకేసారి ప్రకాశిస్తాడు సాక్షి అని చూపెడుతున్నాడు నృత్యశాలస్త దీపావతి నాటకంలోని దీపం వలె ప్రకాశింపజేయుచున్నాడు అంటే అన్నిటినీ తెలుసుకుంటున్నాడు దాని యొక్క ప్రకాశంలోనే ఇవన్నీ కూడా వ్యవహారం కర్త గాని కా గాని మరియు వ్యాపారాలు ఇంద్రియ ఇంద్రియాల వ్యాపారాలు గాని ఇవన్నీ కూడా ఎవరి యొక్క వెలుగులో నడుస్తున్నాయి సాక్షి యొక్క వెలుగులోనే ఏ విధంగా దీపం యొక్క వెలుగులోనే నర్తకి నృత్యం చేస్తూ ఉంటుంది తాళమేళాలు వాయించే వాళ్ళు వాళ్ళు వాయిస్తూ ఉంటారు ప్రేక్షకులు చక్కగా చూస్తూ ఉంటారు ఎవరు వెలుగు అంటే దీపం యొక్క వెలుగు అట్లే సాక్షి యొక్క వెలుగులోనే ఇవన్నీ వ్యవహారాలు జరుగుతున్నాయి అన్నిటిని ప్రకాశించేది అన్నిటినీ తెలుసుకునేది సాక్షియే అని నిదర్శనం చూపెట్టాడు నృత్య శాస్త దీపావంటుకా ఈక్షే అంటే రూపంఅ పశామి ద్రష్ట దర్శన దృశ్య లక్షణం త్రిపుటిం ఏకయత్నే భాషయేద్వం శృణోమి ఇత్యాద అం యుగపత్ అంటే అవికారిత్వేన అనేక అవభాషకత్వే దృష్టాంతం ఆహా నృత్యశాలాస్త దీపావళి నేను చూస్తున్నాను నేను వింటున్నాను అనేటువంటి ఈ వ్యవహారాలు ఉన్నాయో త్రిపుటి వ్యవహారము ఈ త్రిపుటిని సంపూర్ణంగా ఒకేసారి యుగపత్ అంటే ఒకేసారి ప్రకాశిస్తుంది సాక్షి ఎట్లా అంటే నృత్యశాల దీపంవళి అని దృష్టాంతం ఇచ్చాడు ఈ ప్రకారంగా పది శ్లోకాల వరకు తెలుసుకున్నాము ఆ నృత్యశాల దృష్టాంతం ఇచ్చాడు కదా మరి దాని యొక్క రూపకం చేసి ఏ విధంగా చెప్తాడు గ్రంథకర్త ఆ విషయం మనం రేపటి తెలుసుకుందాం హరి ఓం తచ్చం సహనాభవతు సహనో భునత్ సహ వీర్యం గరవాహై తేజస్వి నావీతమస్తు మా విద్శావహై శాంతిశా శాంతి